లడ్డు గుర్తుకొస్తే ఉపయోగిస్తుంది లడ్డు ఎందుకంటే ఒకడికి ప్రసాదములుగానే లడ్డు గుర్తుకొస్తుంది ఆ కండిషనింగ్ అంత బలంగా ఉంటుంది కాబట్టి నాకు ప్రసాదములుగానే నీళ్లు గుర్తుకొస్తాయి ఎందుకంటే రామాయణం వాల్మీకి నీళ్లు వెలిగి గుర్తుకొస్తాయి లడ్డు లడ్డు కూడా గుర్తుకొస్తుంది కాదని చెప్పడానికి గుర్తుకొస్తుంది అనివే సంపద ఆ కలుషితమైన జీవుడు ఈ ఈ సాధనానుష్ఠానం చేసేప్పటికీ వాడు కేటబడిపోతాడు ఆ దోషాలన్నీ పోతాడు సంప్రసన్నుడవుతాడు వాడు అప్పుడేమవుతాడంటే వాడికి చాలా పవిత్రుడై అయి అయ్యాయి ఈ లోపల దేహము శీతలమైపోతుంది చచ్చిపోతాడు దేహాది సంఘాతాతో ఉత్క్రమిష ప్రస్తుతాన్ని బతుకున్నాడు భవిష్యత్తులో పోతాడు అలా పోతూనే పరమాత్మ ఐత్యాన్ని పొందుతాడు కాబట్టి ఎప్పుడు అభేదము చచ్చిపోయాక అభేదం ఈ లోపల భేదమే కాదు ఈ లోపల భేదమే ప్రస్తుతాలకి భేదమే మరణించాక మాత్రం దేహాభిమానం నుంచి బయటకు వచ్చేస్తాడు దేహాది సంఘాతం నుంచి పైకి పోవాలి వీళ్ళు జీవన్ ముక్తిని ఒప్పుకోరు విదేహముక్తినే ఒప్పుకుంటారు పోవాలి వాడు పోయిన తర్వాత పరమాత్మలో యక్ష్యమైపోతాడు ఎంత బాగుందో చూడండి ఉపపత్తి ఎంత మీనింగ్ఫుల్గా ఉంది ఈ గంగానది ప్రవహించి ప్రవహించి ప్రవహించి హుగ్లీలో వెళ్లి సముద్రంలో కలిసినట్టుగా వీడు సాధన చేసి చేసి చేసి ప్రస్తుతం అరవై ఏళ్ళు ఉన్నాయి చేసి చేసి డెబ్బై ఏళ్ళకో డెబ్బై ఐదేళ్ళకో ఈశ్వరుల్లో కలిసిపోతుంది ఎంతయుక్తంగా ఉంది కాబట్టి ఆ కలిసిపోయినప్పుడు ఆ అప్పుడు అప్పుడు ఇంకేం ఆత్మలు ఉంటాయి విజయనాత్మ పరమాత్మ రెండుంటాయి ఉండవు ఒక్కటే ఉంటుంది ఆ ఒక్కటే ఉంటుంది విజయనాత్మ ఉంటుందా పరమాత్మ ఉంటుందా పరమాత్మ ఉంటుంది అదే ఇక్కడ ఆత్మ ఆ అభేదాన్ని భవిష్యత్తులో వీరు చచ్చిపోయిన తర్వాత రాబోయే అభేదాన్ని మనస్సులో పెట్టుకుని ఇక్కడ ఉపక్రమం చేశారు కాబట్టి ఇక్కడ ఆత్మ అంటే ఆ భవిష్యత్తులో రాబోయే అభేదాన్ని మనస్సులో పెట్టుకుని చేసిన ఉపక్రమం ఇది పరమాత్మయే కాని జ్ఞానాత్మ కాదు అని ఔదులోని అనే ఆచార్యుని అభిప్రాయపడతాడు పైగా ఆయన దాన్ని శృతి సపోర్టు ఈ శృతులు ఎలా ఉంటాయంటే ఎవరికి కావాల్సిన సపోర్ట్ వాడికి దొరికేస్తుంది ఎందుకంటే ఆ ముందు వెనక అంతా కూడా చాఫాఫ్ చేసేసి ఆ పర్టికులర్ పార్టీ పెట్టుకోవడమే ఆఖరికి నాస్తికులు కోట్ చేస్తారు బృహదారణ్యం కోపక్ష నేను ఎప్పుడో చూపించాను ఎక్కడో నా నిరీశ్వరవాదంలో నిరీశ్వరవాదంలో కూర్చేస్తాడు మంత్రాన్ని బుధదారిపనిషత్తు కూర్చేస్తాడు ఎవడా నిరీశ్వరవాది సాంఖ్యుడు సాంఖ్యులు మీమాంసకులు జరన్ మీమాంసకులు ప్రాచీన మీమాంసకులు వాళ్ళందరూ కూడా నాస్తికులు నాస్తికులు అంటే ఈశ్వరుని నొప్పుకోరు ఏదాన్ని ఒప్పుకుంటారు కానీ ఈశ్వరుని నొప్పుకోరు అస్థి నాస్తి దిష్టం మతి సూత్రం దిష్టం అంటే దైవం అస్తి నాస్తిష్టం మతి క ప్రతి ఆస్తిక నాస్తిక వస్తా అస్తి మీద ఆస్తిక నాస్తి నాస్తిక దానికి శృతి కటేషు ఏష సంప్రసాద అస్మాత్ శరీరాత్ సముత్ పరంజ్యోతిరుపసంపద్యాం అభినిష్పద్యతే ఇది చాంద్రోజంలో ఉంది ఇక్కడ ఈ చాంద్రోజ్యం మనం చదివాం ఈ శరీరము నుండి పైకి లేచి అంటే దేహాభిమానమును విడిచిపెట్టేని అర్థం కానీ వీళ్ళు ఫిజికల్గా తీసుకుంటారు ఇలా లేవడం శంకరులు ఏది తప్పున్నారో అదే తీసుకుంటారు తీసుకొని శంకరాచార్య మఠము అని పేరు పెట్టి అక్కడ కూర్చొని అపంజేస్తూ ఉంటాం శంకరులు ఏమన్నారంటే ఈ పైకి లేవడము కిందకి పడ్డము నేను లేవురా దేహము లేననుకుంటే కింద పడ్డావు దేహాభిమానాన్ని విడిస్తే నువ్వు పైకి లేచినట్టు సశరీరం వాపసంతం ప్రియాప్రియ నహత అశరీరం వాపసంతం ప్రియాప్రియ నృశత అది చందర్గ్యంలోనే ఉంది ఈ సెక్షన్లోనే ఉంది ఆ దేహాభిమానం ఉండడము దేహాభిమానము లేకుండుతా ఇదే దేహాభిమానము లేకుండుతా దానికే దేహము నుండి పైకి లేచుట అని అలాగ పొయిటిక్గా సూచి చెప్తుంది శంకరులు చెప్తారు చూడండి కానీ మన ఉపాసకులు ఏమంటారు ఇక్కడి నుంచి ఇక్కడికి లేచిందంట ఇక్కడి నుంచి ఇక్కడికి లేచిందంటే అది ఇంతే ప్రొఫెషనల్గా మీరు తీసుకోవడంలో పర్వాలేదేమో కానీ Ultimately, you cannot take it in physical terms. Physical terms, this is not the physical, but getting out of the body. Physically getting out of the body, physically getting out of the body, that is the moksha-nambro. Dhyana, yoga-pradhanamayana dhyana, upasana. Upasana, upasana in just a way, you can see that you can see that you can see that you can see that. All the way that you can see, that will work. You want to do it? Please do it. In fact, you should do it. But ultimately, it is not the physical getting out of the body. And I will say, I am a good thing, sorry. But the prasputanthi, we don't have this spiritual life. It won't be spiritual life. It will be spiritual life. It will be spiritual life. Asma, charirat, samuthaya. ఆ దేహ త్యాగం చేసేస్తాడు చేసేసి పరం జ్యోతికు ఉపసంపత్య సర్వత్రా వ్యాపించి ఉండే ఆ వి వైష్ణవ జ్యోతిలో కలిసిపోతాడు కలిసిపోయి స్వేన రూపేణ అభినిష్పద్యతే అప్పుడు వాడి యొక్క యథార్థ స్వరూపము ప్రకటమవుతుంది ఏమిటా యథార్థ స్వరూపము పరమాత్మ కాబట్టి ఆ ప్రకటము కాబోయే పరమాత్మ తత్వం ఏది గలదో దానికి ఇక్కడ ఉపక్రమము కాబట్టి ఇక్కడ ఆత్మ అంటే పరమాత్మయే కానీ విజ్ఞానాత్మ కాదు విజ్ఞానాత్మకు భిన్నమే ప్రస్తుతానికి అని ఔరులోవి ఆచార్యుడు అంటాడు దీని మీద నదీ దృష్టాంతంలో కూడా చెప్తున్నారు జీవాశ్రయమే నామరూపం నదీనిదర్శన జ్ఞాపతి ఎ నదమానా సముద్రే అస్తం గీ నామే విహాయ తన్ నామక్ పరా పరం పురుషముపైతి దియ ఇది ఈ నదీ దృష్టాంతం కూడా అవురులోని ఆచార్యుడు తన సిద్ధాంతాన్నే సపోర్ట్ చేసుకుందని ఆయన అభిప్రాయం నదీ దృష్టాంతం కూడా నేను చెప్పినట్టే సపోర్ట్ చేసుకో విజ్ఞానాత్మ విభిన్నుడే కానీ విజ్ఞానాత్మ భవిష్యత్తులో పరమాత్మలో కలిసిపోతాడు అప్పుడు ఆ కలిసిపోయిన పరమాత్మని ఇక్కడ ఉపక్రమంలో చెప్పారు కాబట్టి ఇక్కడ ఆత్మ పరమాత్మ విజ్ఞానాత్మ కాదు కానీ విజ్ఞానాత్మకి పరమాత్మకి అభేదాన్ని మాత్రం వాళ్ళు ఒప్పుకోరు ఆ నదీ దృష్టాంత వాక్యం ఉంది మందకోపనిషద్ వాక్యం ఆ వాక్యాన్ని మామూలుగా అయితే యథా గద్యవా నదులు ప్రవహించి ప్రవహించి నామరూపే విహాయ నది నామరూపాలను విడిచిపెట్టేస్తుంది నదిని నదిగా సముద్రం నుంచి సపరేట్గా కనబడి ఇట్లా చేసింది ఏమిటి నామరూపాలే సముద్రం కాదు ఇది నది అని మీకు ఎందుకు అనిపించింది నామరూపం మీరు గంగానది స్నానానికి వెళ్ళారంటే ఏమన్నా పురాణంలో అక్కడ స్నానం చేయి ఇక్కడ స్నానం చేయని చెప్తారు నేనేమీ కాదంటలేదు నేను చేసిన వాడినే ఇప్పుడు నేను ఆ మాట చెప్తా గంగానదిలో స్నానం చేశారు చేసొచ్చి మళ్ళీ కృష్ణలో స్నానం చేశారు అప్పుడేమో గంగలో చేశాను ఇప్పుడు కృష్ణలో స్నానం చేస్తున్నానని మీరు అంటున్నారు అని మీరు సంతోషపడుతున్నారు మీరు సంతోషపడిన నేనేమి కాదని నేనేమి తుమ్మటం లేదు నేను అనేది అక్కడ గంగా స్నానానికి ఇక్కడ కృష్ణా స్నానానికి తేడా ఏమిటో చెప్పండి తేడా చెప్పండి తేడా ఉందని అనుకుని చెప్పండి ఆ తేడా ఏమిటో నామరూపములే తేడా తేడా లేదు మీరు తప్పంలో గడిపే తేడా లేదన్నారు తేడా ఉంది ఇప్పుడు చెప్పండి ఏమిటి తేడా నామరూపములే తేడా సినిమా తెర మీద హీరో విలన్ తేడా ఉందా లేదా అంటే ఉందని కూడా చెప్పండి ఉంది ఏమిటి తేడా నామరూపంగా తేడా కాబట్టి ఆ రకంగా వ్యాఖ్యానం చేస్తాం నామరూపే విహాయ నామరూపాలు పెట్టుకున్నంత వరకు నామరూపాలు పట్టుకున్నంత వరకు తేడాగానే అనుభవానికి వస్తుంది నామరూపాలను నిండి పెట్టేస్తే తేడా విలీనమైపోయి నీ స్వరూపం అనుభవానికి అది దృష్టాంతం కానీ ఔదులో మ్యాచార్డు ఏం చేస్తాడు ఆ దృష్టాంతానికి ఒక ట్విస్ట్ ఇస్తాడు ఇచ్చి తను చెప్పదలుచుకున్న భేదానికి సపోర్ట్ చేస్తాడు ఇవన్నీ శంకరులు రాసి పెట్టారండి తర్వాతి కాలంలో ద్వైతాచార్యులు పట్టుకుని వేలాడుకునేటువంటి మాటలన్నీ కూడా ఆయన రాసి పెట్టారు ఈ భాష్యాలు చదివేసి దీని నుంచి వాళ్ళు భాష్యాలు రాసుకున్నారు వాళ్ళు రాసిన నదీ దృష్టాంతాన్ని అద్వైతానికి భిన్నంగా ద్వైతానికి అనుకూలంగా వ్యాఖ్యానం చేసేస్తారు ఎలా చేయగలిగారు ఇది చూసి ఎలా చేయాలో చెప్పారు కదా అవుడులో ఇలా చెప్పాడు ఇది చెప్తున్నారు ఇది చూస్తే సలమని పోయారు మీకు మీరు కాబట్టి మీకు అసలు మీరు ఏమీ కష్టపడక్కర్లా మీ కండిషనింగ్ లోకి మీ ఉపనిషద్ వాక్యాల్ని ఎలా ఫిక్స్ చేయాలి మా కండిషనింగ్ ద్వైతము మేము ఎలా ఫిక్స్ చేయాలి మీరు శంకర భాష్యాలు తెలియసుకోండి మీకు దొరికేస్తుంది అక్కడ ఉండే అద్వైతం మాటలన్నింటినీ కట్ ఆఫ్ చేసేయండి ఏదైనా సాఫ్ట్వేర్ పెట్టి సాఫ్ట్వేర్లో ఒకప్పుడు సెలెక్టివ్గా హైలైట్ చేయడం ఉండేది కాదు మీరు వరుస పెట్టి హైలైట్ చేసుకుంటూ కూడా ఒకవేళ ఈ హైలైట్ చేసింది అలా ఇంకోటి హైలైట్ చేశారంటే ఇది మామూలు అయిపోతుంది ఆ ఇంకోటి హైలైట్ అవుతుంది కాబట్టి మొదటి సెంటెన్సు ఆరో సెంటెన్సు హైలైట్ చేయడం కుదరదు మీరు మొదటి సెంటెన్స్ ఆరో సెంటెన్స్ కాపీ చేయాలి మొదటి మధ్యలో ఉండే నాలుగు కాపీ చేయకూడదు కుదరదు కానీ ఇప్పుడు విండోస్ టూ థౌజండ్ త్రీలో ఒక కొత్త ఫీచర్ ఉంది టూ థౌజండ్ ఆ ఫీచర్ ఏమిటంటే యూ కెన్ సెలెక్టివ్లీ హైలైట్ అండ్ కాపీ కాబట్టి మీరు శంకర భాష్యం దాంట్లో పెట్టేసి అద్వైతవన్నీ హైలైట్ చేసి కట్ కట్టను పెడితే కట్టేయొచ్చు అద్వైతం మన ఇంధి కట్టేయండి ఆ మిగిలింది మీరు ద్వైత శాస్త్రం రాసుకోవచ్చు వాట్ దిస్ పీపుల్ హ్యావ్ దూడండి నదీ దృష్టాంతాన్ని అవుట్లోని ఆచార్యుడు ఎలా కృష్ణించాడో చూడండి అవులోని ఆచార్యుడి గురించి చెప్తుందా అని చెప్తున్నారు ఆయన తథా విద్వాన్ అదాలోకే నద్య స్వాశ్రయమేవ నామూపం విహాయా సముద్రముపయంతీ ఏ స్వాశ్రయమే నామూప విహాయ పరంపురుషం ఉపైతి అతీయతే త్రహ ప్రతీయతే దృష్టాంతదాష్టాంతిల్యత ఈ మంత్రాన్ని మనం ఎలా అర్థం చెప్పుకోవాలంటే దృష్టాంత దార్ష్ట్రాంతికాలకి తుల్యత్వం ఉండాలి దృష్టాంతం ఓవైపునూ దారిష్ట్రాంతిక ఇంకోవైపు పోకూడదు ఆ రెండింటికి తుల్యత్వం ఉండాలి కాబట్టి మీరు దృష్టాంతాన్ని చక్కగా స్టడీ చేసుకోవాలి దాంట్లో ఉండే శాలియంట్ ఫీచర్స్ అన్నీ పట్టుకోవాలి అవన్నీ దార్ష్ట్రాంతికానికి అప్లై చేయాలి అది పద్ధతి నేను చేస్తా చూడండి అవుడులోని అవుడులోని అది చేస్తారు చూడండి ఎలాగో నదులు ఉన్నాయి నదులు స్వతంత్రమైన ప్రతిపత్తి గలవి వాటికి నామరూపాలు ఉంటాయి అవి కూడా అవి సత్యం దాన్ని సముద్రం ఎలా అంటావు కాశీలో నిలబడి ఎదురుకుండా ఉన్నదాన్ని సముద్రం ఎలా అంటావు నది అనే అనాలి నేను సముద్రం అన్నం నేను లేకుండా దాన్ని ఏమనాలి గంగా నది అనే అనాలి నీరన్నలా గంగా నది అన్నారు ఆ గంగా నామము కాశీడ్డున తూర్పు ఉత్తరంగా ప్రవహించడము ఇత్యాది రూపము ఎక్కడో పుట్టింది ఇక్కడదాకా వచ్చింది ఇచ్చాది రూపము గంగాలీ నామము దాన్ని ఆశ్రయించి ఉన్నాయి దే కాబట్టి అది నది ఇది వెళ్ళి వెళ్ళి వెళ్ళి పుగ్లీకి వచ్చేప్పటికీ అనుకుంటుంది ఏమని ఇంటి నామరూపాలు చాలు అనుకుంటుంది అనుకుని విడిచిపెట్టేస్తుంది అప్పుడు సముద్రంలో కలిసిపోతుంది అలాగే జీవుడు వీడు భిన్యుడు వీడి నామరూపాలు సత్యము వీడు సాధన చేస్తాడు చేస్తాడు చేస్తాడు ఇంకా దేహాన్ని విడిచిపెట్టలేబోతున్నాడు ఇంక దేహాన్ని ఈ నామరూపాలు మాత్రం ఎన్నుకొని సూక్ష్మ శరీరాన్ని కూడా నామరూపాత్మకంగా ఉండే సూక్ష్మ శరీరాన్ని కూడా విడిచిపెట్టేస్తాడు విడిచిపెట్టేస్తే దేవుళ్ళు కలిసిపోయి అప్పుడు అభేదం అంతవరకు భేదమే అలా చెప్తే మీకు దృష్టాంతం దారిష్ట్రాంతికం కుదురుతాయి తప్ప తొలిలోనే మొదట్లోనే అభేదం అంటే దృష్టాంతం దారిష్ట్రాంతికం కుదరవు జీవుడు ఈశ్వరుడు అభేదము అనువంటే ఈ నదీ దృష్టాంతం కుదరదు నదీ దృష్టాంతం కుదరాలి అంటే ఇప్పుడు మేము చెప్పినట్టుగానే కుదురుతుంది అని ఔదులోని ఆచార్యుని యొక్క అభిప్రాయం అంటే ఏంటి జీవుడు భిన్నుడే కాదురా మరి దేవుళ్ళు కలవడం అంటే అప్పుడు ఆ భిన్నుడు అవుతాడు దేవుళ్ళు కలవడం ఊరికి ముందు దేవుళ్ళు ఎలా కలుస్తాడు నది వెళ్ళి కలిసిపోతున్న సముద్రంలో హరిద్వారలో ఉండగా ఎక్కడ సముద్రం హరిద్వార్లో ఉంది ఇంకా ఇంకా కాశీ వెళ్ళాలి మరో వెళ్ళాలి మరో ఎప్పుడో వెళ్ళి కలుస్తుంది అంతవరకు దీన్ని నదిగానే మనం స్వీకరిస్తాం ఇదంతా కూడా నామరూపాలు సత్యమే అలాగే తీసుకోవాలి దృష్టాంత దారిష్టాంతకాలు లేకపోతే ఇదో దారి అదో దారి ఉంటుంది అని ఔరులోపి ఆచార్యుడు భేదప్రధానంగా మాట్లాడుతూ అంతిమంగా ఓపెసరంత అభేదాన్ని ఒప్పుకుని ఇక్కడ ఆత్మ అంటే పరమాత్మ అని పెట్టాడు అంతా అందరూ పరమాత్మ అన్నారు ఇవి సిద్ధాంతాలు నేను ఏదో యాంటిసిపేట్ చేసి చెప్పేశానంటే అప్పుడెప్పుడు చూశాను నేను చూసేప్పుడు ఏళ్ళైపోయింది అదంతా యాంటిసిపేట్ చేసుకొని సిద్ధాంతాన్ని ఈ సూత్రాలు చెప్తూ మీకు దాంట్లో ఉండేటువంటి అబ్జెక్షనబుల్ పాయింట్స్ కూడా నేను చెప్పేసినట్టుగా చెప్పాను ఇప్పుడు ఈయన వస్తాడు కాశకృత్సాంతం వస్తుంది దాని మీద శంకరులు ఈ ఇద్దరు ఆచార్యుల సిద్ధాంతంలో ఉండే మంచి ప్లూసు కూడా పాయింట్ అవుట్ చేస్తారని నాకు గుర్తు కూడా ఆ మిగిలిన సెక్షన్ చూస్తే మీకు అన్ని తెలుస్తాయి మనం చెప్పిన దాంట్లో ఆత్మ చేతులు చేసుకోవాలంటే చేసుకోవచ్చు కూడా అవస్థితే కాశకృష్ణ కాశకృక్షణ ఏమన్నాడు కలిసిన ఉత్క్రమిష్యత దేహం వదిలిపెట్టి పరమాత్మలో కలిసినప్పుడు అని ఒకటే అంటాడు ఓ అంశంలో పరమాత్మ ఇంకో అంశంలో విజ్ఞానాత్మ మా చిన్నప్పుడు ఒకటి వేషగాళ్ళని వచ్చి వారు ఊచిపోయింది వాడు ఈ ముఖానికి ముక్కు దగ్గరలా గీత ఒకటి కొట్టి రంగు గీత ఇటువైపు నలుపు ఇటువైపు ఎరుపు రంగు వేసుకుని ఇలా అంటే పార్వతి ఇలా అంటే శివుడు దాన్ని బట్టి మీకేం తెలిసింది ఇతగాడు మంచి క్రియేటివ్ ఆర్టిస్ట్ అని తెలిసింది అతని దగ్గర రంగులు వేషాలు బాగా ఉన్నాయని తెలిసింది దాన్ని చూసినట్లయితే మంచి ఉల్లాసంగా ఉంటుంది మంచి ఎంటర్టైన్మెంట్ అని తెలిసింది శివపార్వతిలో పురాణగాథలు నలుగురికి తెలిసేయని తెలిసింది ఇవన్నీ తెలిసే తప్ప పార్వతి యొక్క శివుని యొక్క తత్వము అలాగే ఉంటుందని అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలు వేసినట్లు ఇన్ని కరెక్టే కానీ తత్వమే అంత అని అనుకుంటే చాలా అలా ఉంటారండి అది చాలా విదూరమైనది ప్రకృతి విరుద్ధమైనది అది సుఖరాము పనికిరాని అభిప్రాయం అది పనికిరాదు కానీ నేను చెప్పిన పాయింట్స్ అన్నింటికీ నేను తీసుకోవచ్చు తత్వమే ఎలా ఉంటుందని మాత్రం అనుకోకూడదు కాబట్టి అక్కడ పార్వతీ పరమేశ్వరులకు అభేదాన్ని చెప్పడం ముందు తాత్పర్యం భేదము కనబడుతున్నప్పటికీ అభేదమే తత్వము అని చెప్పడం కోసం అర్థరాలు ఇస్తుంది ఏమో పురాణంలో చెప్పారు ఎందుకంటే ఇప్పుడు రాశకృష్ణాచార్యుడు ఏమంటున్నాడంటే అసలు ఇక్కడ ఆత్మ అంటే అది పరమాత్మే పరమాత్మే విజ్ఞానాత్మ కాదా కాదు పరమాత్మే మరి విజ్ఞానాత్మ అంటే పరమాత్మేరా విజ్ఞానాత్మగా ఉన్నది పరమాత్మే అవస్థితే ఏదైతే విజ్ఞానాత్మగా ఉంది అని నువ్వు అనుకుంటున్నావో అది పరమాత్మే అని ఇది అద్వైతం ఇది అసలైన అద్వైతం ఇది ఎలాగంటే మహారాజు గారు మారువేషంలో పూట కోళ్ళమ్మ ఇంటికి వచ్చి భిక్ష చేసి వెళ్ళాడు భోజనం చేసి అద్దరూపాయిచ్చి భోజనం మొన్నాడు తెలిసింది ఆవిడకి మహారాజు నా దగ్గరికి వచ్చాడు తెలిస్తే ఆవిడ అయ్యే మహారాజు వచ్చాడు నా గుమ్మానికి నేను అందరితో పాటుగా భోజనం వడ్డించాను విసుక్కున్నాను కూడా ఏదో కావాలని అడిగితేను చెప్పి నీ వెళ్ళి నువ్వు ఇచ్చి అద్ద్రూపాయికి ఎంతకంటే ఎక్కువ రాదని కూడా అయన మహారాజుట అయ్యోయ్యో ఎంత పొరపాటు చేశాను అని గుర్తిస్తుంది ఇప్పుడు ఆయన బిచ్చగాడా మహారాజా మహారాజే కాదు మనం బిచ్చగాడులా అంటే బిచ్చగాడు వేషంలో ఉన్న మహారాజయ లేకపోతే ఆయన వేషం తీసేసాక మహారాజు అవుతాడా ఉత్క్రమిష్య నది హుబ్లీ హుబ్లీ వెళ్ళాక సముద్రం అయినట్టుగా ఈయన వేషం తీసేసి అంతఃపురానికి వెళ్ళి వేషం తీసేసి ముఖం అది కట్టుకుని పంచి కట్టుకున్న తర్వాత మహారాజ్ అవుతాడా ఏం మాట్లాడుతున్నారు ఆయన అక్కడ కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు కూడా మహారాజే ఆవిడికి తెలియలేదంటే ఆవిడికి తెలియకపోవడం ద పాయింట్ ఈజ్ వాట్ ఈజ్ హీ అక్కడ కూర్చుని భోజనం చేస్తున్నాడు ఆవిడ విసుక్కుంటే ఏం మాట్లాడుకుంటే తినేసా దృపాయించి వాట్ ఈజ్ హీ మహారాజా బిచ్చగాడ మహారాజు మహా మరి బిచ్చగాడు మహారాజే బిచ్చగాడుగా ఉన్నాడు అదేవిధంగా పరమాత్మయే విజ్ఞానాత్మ లాగా ఉంది అవస్థితే అవా అంటే కిందకి జారడం మహారాజు బిచ్చగాడుగా స్థితి కాదు అవస్థితి అవసన్నా స్థితి అవసన్న స్థితి అవసన్న అంటే కిందకి జారడము తర్వాత నిషేధింపబడుతుంది బాధితమైపోతుంది దాన్ని అవసన్న అంటారు ఈ ఈ అవసన్న అనే మాట కలిగి వచ్చిందంటే అధ్యాస భాష్యంలో పరస్య పూర్వదృష్టావభాస అని ఉంటుంది పూర్వదృష్ట అవభాస పరస్మిన్ పూర్వదృష్టావభాస అని అధ్యాస నిర్వచనం అది భాష అంటే భాషించుట ఎటువంటి భాషించుట అవస అవభాస అవసన్న భాషది అవసన్న భాష అలాగే ఇది అవస్థితి అవసన్న స్థితి పరమాత్మ ఈ క్రోకు వేసుకుని విజ్ఞానాత్మలాగా కనబడుతున్నారు విజ్ఞానాత్మ అంటే వేరే ఏమీ లేదు కాబట్టి ఆత్మలారే దృష్టం పరమాత్మే మరి విజ్ఞాన విజ్ఞానాత్మ ఏం లేదు నవ్వుకు పరమాత్మయే విజ్ఞానాత్మగా ఉన్నది ఇప్పుడు ఆ పుట్టకుండము భోజనం పెట్టింది ఎవళ్ళకి మహారాజుగా బిచ్చగాడుగా మహారాజుకే మరి బిచ్చగా బిచ్చగా వారాజుకే వారాజే బిచ్చగాడుగా ఉన్నాడు బిచ్చగాడు కల్పితము అని కాశకృష్ణ ఆచార్యుడు దీంతో భవిష్యత్తులో ఏదో కాబోతున్నాడనో లేకపోతే ఆయన ఓ అంశంలో ఇంకో అంశంలో మహారాజు నో నో సవిష్యత్తులో మహారాజు ఆ టైంలో గెచ్చగాడు నో ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ మహారాజా నవర్హ్య ఆ రకంగా ఈ విజ్ఞానాత్మ హండ్రెడ్ పరమాత్మ నవ్య ఇది కాశపురుక్ష ఆయన చూడండి ఎంత గొప్ప ఆచార్య అసైవ పరమాత్మన అనేనా విజ్ఞాన విజ్ఞానాత్మభావేన అవస్థానా ఇది సిద్ధాంత సూత్రం ఇంతకు ముందు రెండు సూత్రాలు పౌపక్ష సూత్రాలే ఇది సిద్ధాంత సూత్రం ఇది అభేదాలని చెప్తుంది భేదాభేదం భేదం అయిన తర్వాత అభేదాలని చెప్తుంది ఇది కాశ్యకృశన ఆచార్యోమన్యతే కాశ్యపర్శన ఆచార్యులు ఈ శంకరులు అందరినీ ఆచార్యుల్లోనే అన్నారు ఆయన ఎవరిని ఏమీ అనలేదు ఈ ఆచార్యులు ఇలా ఉన్నాడు ఆచార్యులు అలా ఉన్నాడు తప్ప వ్యక్తిగతంగా ఆయన ఏం మాట్లాడారు ఒకప్పుడు మనం ఏదైనా వ్యక్తిగతమైన విమర్శలు మనం చేస్తే చేయొచ్చు మనకుండే అత్యుత్సాహం చేత కానీ సంకర్ను మాత్రం అలా చేయటం ఔడులోమి ఆచార్య కాశకృత్సహ ఆచార్య ఈయనకి స్పెషల్ అయిన చెప్పడం కానీ ఎదరు ఈ ఔడిలోమిని ఓ పట్టుబడతారు వదిలిపెట్టడం కానీ సిద్ధాంతాన్ని అంగీకరించడం ఆచార్యున్ని స్వీకరిస్తారు ఆ చేతుడు ఏమన్నాడంటే ఇప్పుడు పరమాత్మేనండి ఆత్మావారే ద్రష్టవ్య అంటే పరమాత్మే అశేవ పరమాత్మన కాదండి మరి విజ్ఞానాత్మ రూపంగా కూడా ఈ పరమాత్మయే ఉన్నాడు అనేనాపి విజ్ఞానాత్మభావేన అవస్థాన విజ్ఞానాత్మ రూపంగా కూడా పరమాత్మయే ఉన్నాడు కనుక ఆత్మావారే ద్రష్టవ్య అనేది విజ్ఞానాత్మ పరమాత్మ యొక్క అభేదమేది అభేదంతోటే ఓ పక్కన అభేదం ఎలా కుదురుతుందంటే ఎందుకు కుదరదు ఉన్నది అభేదమే కాదు విజ్ఞానాత్మ లేదు పరమాత్మయే విజ్ఞానాత్మ రూపంగా ఉన్నాను కాబట్టి అభేదమే ఈ రాజుగారు పక్కన మంత్రులు ఉంటాడు భోజనం చేస్తూ ఆ మంత్రి ఎలా మంత్రం ఎలాగే ఉంటాడో ఆయనతోటి బిచ్చగాడు అన్నట్టు ఉంటాడా రాజుగారు అన్నట్టు ఉంటాడా రాజుగారు అన్నట్టే ఉంటాడు ఆయన ఆయన మనస్సులో రిచ్చగాడనే ఉండదు ఆయన మనసులో రాజుగారునే ఒకటి తెలుసు కాబట్టి ఈ అమ్మవారిని అనుకుంటుంది బిచ్చగాడని అంతే తప్ప ఆయన మంత్రి అవనుకోడు మంత్రి అలా ఉంటాడు మొన్నటి మంత్రే చెప్పాడు ఆవిడకి నిన్న వచ్చింది నేను రాజుగారు వచ్చాము మమ్మల్ని నువ్వు గుర్తుపట్టలేదు చెప్పాడు అదనమాట కాబట్టి ఇక్కడ ఉపక్రమము అభేదంతో ఉపక్రమం ఇక్కడ ఆత్మ అంటే విజ్ఞానాత్మ అధిన్నమైన పరమాత్మే దాన్నే తెలుసుకోవాలి తాచ బ్రాహ్మణం ఈ విషయాన్ని చెప్పేటువంటి ఛాందోగ్య ఉపనిషత్తుల వాక్యం బ్రాహ్మణం అంటే ఛాందోగ్య బ్రాహ్మణ వాక్యం ఉపనిషత్తు బ్రాహ్మణంలో అంతర్గతంగా ఉంటుంది అనైన జీవేనా ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి ఇచ్చే నిజాతీయకం పరస్ైవాత్మన జీవభావేన అవస్థానం దర్శయతి మీరు ఈ వాక్యం చూసుకోండి ఈ వాక్యం ఎలాగంటే పరమాత్మ అనుకుంటున్నాడు నామరూపే వ్యాకరవాణి నేను నామరూప వ్యాకరణము చేస్తాను వ్యాకరణము అంటే మీరు ఈజీగా తెలుసుకోవచ్చు రామ అని ఉంటుంది రామ అకారాంత భూమిలింగ రామ శబ్ద ఈ రామా దగ్గర మొదలవుతాం మొదలుపెట్టి అలా నింపుకుంటూ పోతాం రామ రామ హే రామ హే రామహ ఏడు మూడు ఇరవై ఒకటి వచ్చాయి ఈ రామ దీన్నే రామానే శ్రీలింగం చేద్దాం ఆకారాంత స్త్రీలింగ రామాశబ్ద అమ్మ మళ్ళీ రామ రామే రామాహా మళ్ళీ ఏడు మూడు ఇరవై ఒక్కటి వస్తాయి ఈ రామా నుంచి ఒక ధాతువుని క్రియేట్ చేద్దాం రామహ ఇవ ఆచరతి ఇక రామా యతే ఆత్మని కూడా మళ్ళీ తొమ్మిది పది లకారాలు ఉంటాయి ఒక్కొక్క లకారానికి తొమ్మిది పంతొమ్మిదిలో తొంభై వస్తాయి ఎక్కడ బిగినయ్యారు రామతో బిగినయ్యారు ఎంత పెంచుకుంటూ పోయారు దీన్నే వ్యాకరణము అంటారు దాని పేరే వ్యాకరణం నేను రోజు పాఠం జరిగేది కూడా అదే కదా కాబట్టి ప్రారంభం చేయండి బంగారంతో ప్రారంభం చేయండి బంగారం నామరూపాలు కాదు బంగారం బంగారం దృష్టాంతాన్ని కరెక్ట్గా పట్టుకోవాలి బంగారం ఆభరణాల లిస్టులో బంగారం ఎక్కడైనా ఉంటుందా ఉండదు కాబట్టి నామరూపాల్లో బంగారం ఉండదు ఏమండి ఇప్పుడు జాయ్ అల్ూ ఖాస్ ఇచ్చాడు అక్షయ తృతీయ పేరుతో అక్షయ తృతీయ పేరుతో ఈ బంగారం వ్యాపారస్తులు ఆడవాళ్ళకి వల వేస్తున్నారు అని వార్త చెప్పాడు ఒకడు దాంట్లోనే మళ్ళీ ప్రతిపక్షం కూడా దాంట్లోనే వాడు ఒక వార్త ఆ వార్త ఏంటంటే మళ్ళీ వాడే అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఆ ఛానల్ వాడే వాడికి సిగ్గేలా ఉండదు ఇప్పుడు వాళ్ళని చెప్పిన వార్తకి ఈ అడ్వర్టైజ్మెంట్ కొంతలో అంటే దేని దాన్ని దానిదే దా ఈ డబ్బులు అడ్వర్టైజ్మెంట్ వేసేయడము ఈ అడ్వర్టైజ్మెంట్ ఏమిటి జాయ్ అలూకాస్ అక్షయ తృప్తి ఆఫర్ యూ కెన్ రిజర్వ్ యువర్ ఓన్ ఆర్నమెంట్ అని నిష్టిస్తాడు ఆ లిస్టులో ఉన్నది మీరు రిజర్వ్ చేసుకోవచ్చు ఆ లిస్టులో బంగారము అనేది ఎక్కడైనా ఉంటుందా ఉండదు అది ది పాయింట్ జంటెట్ వే కాబట్టి బంగారం అంటే అది నామరూపం అనుకోదు మీరు బంగారము ఇప్పుడు వ్యాకరణం చేయండి దానికి నెక్లస్లు అని పెట్టండి ఏమండి ఈ ఎన్ని ఉంటాయి అనేక ఓ యాభై ఉంటాయి ఏమండి కర్ణ ఆభరణములు అవన్నుంటాయి ఇప్పుడు ఈ వ్యాకరణం ఎలా నడుస్తుంది వెక్టికల్గా నడుస్తుంది ఎలాగా నెక్లెస్లు కర్ణాభరణములు ముక్కు పొడకలు అంటూ వెక్తికలుగా నడుస్తుంది ప్రతి వెక్తికల్ ఐటమ్కి హాన్యాంతలుగా వందలు వందలు వందలు ఉంటాయి ఇదే వ్యాకరణం ఈ పనే నేను చేస్తాను అనుకున్నాడు పరమాత్మ అనుకున్న మనుషులు వ్యాకరణం చేశారు పక్షులు పశువులు క్రిములు కీటకములు బ్యాక్టీరియా అలా వ్యాకరణం చేసుకుంటూ పోతున్నాడు నామరూపే వ్యాకరవాణి అని ఆయన అనుకున్నాడు వ్యాకరణం ఈ నామరూపాల్లో నేను ప్రవేశించాలి ఇప్పుడు ఈ లిస్టులో వాడు జాయులు కాస్త లిస్ట్ సరే ఆ లిస్టులో ఉన్న వాటిల్లో బంగారాన్ని ప్రవేశపెట్టాలి వాడు ప్రవేశపెట్టద్దు వాడు ముందే చేసుకు కూర్చోడండి వాడు లిస్ట్ ఇస్తాడు బొమ్మలు ఇస్తాడు మీకు ఏం కావాలి నెక్లెస్ కావాలి ఏ రకం నెక్లెస్ కావాలి లేటెస్ట్ డూబాయ్ నెక్లెస్ కావాలి ఓకే ఒక బొమ్మ చూపిస్తుంది ఓకే ఈ బొమ్మ సెలెక్ట్ అయ్యింది ఓకే అయితే థౌసండ్ థౌసండ్ ఎయిటీ థౌసండ్ చాలా ఎక్కువ ఎనభై రూపాయలు మీరు రిజర్వ్ చేస్తున్నారు కాబట్టి యాభై వేసే రిజర్వ్ యాభై వేలు ఇవ్వగానే ఈ కాగితంలో మీ పేరు అడ్రస్ పెట్టి మడత పెట్టి పక్కన పెట్టుకుంటాడు అంటే ఏంటి ఇప్పుడు ఆ కాగితం ఎందుకు అంటే ఆ కాగితంలో ఉన్న నామరూపాలకి బంగారం పొయ్యాలి దాంట్లో బంగారాన్ని ప్రవేశపెట్టాలి లేకపోతే ఆ కాగితం ఏం చేసుకుంటారు బంగారాన్ని ప్రవేశపెట్టాలి అది ప్రవేశం ఉంటుంది అదే రకంగా ఈ నామరూపాల ఆ జీవ జీవ అంటే ప్రాణధారణము ఆ కదా దేహవయవాల నిల్చి ఉంటేనే అది నామరూపాలు పైన చేతులు చేతులు ఇలా నెలకొని ఉండాలి ఇవి నిలబడి ఉండాలంటే ఏముండాలి లోపల ప్రాణం ఉండాలి కాబట్టి నేను ప్రాణరూపంగా ప్రాణధారణ రూపంగా అనేను జీవేన తృతీయాలు బట్టి ఇత్ంభూతే తృతీయ అంటారు ఇత్ంభూత రక్షణ తృతీయ తెలుగులో ఎలాగా అంటే తెలుగులో ఎలా అనువాదం చేస్తారంటే రూపముగా అని అనువాదం చేస్తారు జీవేణ అనుప్రవిశ్య అనంటే జీవరూపముగా ప్రవేశ అను అంటే తరువాత ప్రవేశించింది జీవరూపముగా ప్రవేశించి జీవరూపముగా ప్రవేశించి అంటే అర్థం ఏమిటి ఇప్పుడు ఆ ప్రవేశించింది ఎవరు పరమాత్మ ప్రవేశించిన తర్వాత ఉన్నది ఎవరు పరమాత్మే రూపజీవుడు కానీ ఉన్నది పరమాత్మే రూపంజీవుడు అంతే జీవరూపంగా ప్రవేశించాడు తప్ప ఉంటాడు ప్రవేశించి వాడు ఉన్నవాడు ఇంకొకడు ఎలా కుదురుతుందండి బంగారం ప్రవేశిస్తే కాపర్ ఉంటుందా కాదు మేము బంగారమే ప్రవేశించాం ప్రస్తుతం కాపర్ ఉంది అంటే ఎలా గురుతుంది బంగారం ప్రవేశిస్తే బంగారమే ఉంటుంది కాబట్టి పూర్వానికి ఒక కథ ఉంది బంగారపు ఆభరణాలు ఇచ్చి నేను కాశీ వెళ్ళి తర్వాత తీసుకుంటాను రాజు పెట్టుకున్నాను అంటే వీడు కాశీవీళ్ళు వచ్చిన తర్వాత వీడు ఎవరికి పోయింటే ఆ ఆభరణాలు ఎలకలు పొరికేసే ఎలకలు కొట్టేసేయండి ఎలకలు కొట్టేయడం అంటే ఇప్పుడు వస్త్రాన్ని ఎలకలు తినేస్తాయి అలాగే ధాన్యం ఉంటే ఎలకలు తినేస్తాయి అలాగే ఈ బంగారు ఆభరణాలు మూట కట్టి పెట్టాను ఇంట్లో ఎలకలు ఎక్కువగా ఉన్నాయి అవి తినేసేయండి ఇప్పుడు వీడు దాచిపెట్టిన బంగారాన్ని ఎలకలు తినేస్తాయండి తప్పు కదా అది సరే అదే మాట్లాడదు ఇంకేమంటాడు వెళ్ళిపోయాడు స్నేహం అలా మెయింటైన్ చేశాడు ఏం మాట్లాడదాడు దీనికి ఈ దాటి పెట్టిన వాడికి కొడుకు ఒకడున్నాడు అక్క విజయం ధర ఇచ్చింది ఒకటి కదా ఓ రెండేళ్ళ కొడుకు వాడు ఆడుకుంటున్నాడు ఆ ఎరాబాబు బాగున్నావా అని ఎత్తుకున్నాడు బాడనుకున్నాడు కదా ఎలకలు తినేస్తే బంగారం ఎలకలు తినేస్తే తలట ఊపులు వెళ్ళిపోయిన అమాయకుడు కూడాను ఆ పిల్లాన్ని ఆడిస్తాడని వాడనుకున్నాడు వీడించేసినట్టు పిల్లాన్ని వాడు అటుకేసి చూసినప్పుడు వీటి తీసుకెళ్ళిపోయి ఒక గదిలో దాటి దాటు మళ్ళీ వచ్చే పుచ్చు చేతిలో ఆడుకుంటుంటు పిల్లాన్ని అమ్మ చేతికి ఇచ్చేసామంటే అమ్మ చేతికి ఇవ్వలేదు అన్నాడు మరి ఎక్కడున్నాడు పిల్లడి అంటే ఆడిస్తూ ఉంటే గెద్ద తగ్గుకుపోతుంది అని చెప్పాడు గెద్ద తండకుపోయింది అని చెప్పాడు అంటే చూడు గెద్ద కోడి పిల్లల్ని తండ్రికుపోతుంది కానీ మనిషి పిల్లాడిని తండకుపోదు ఏం మాట్లాడతావు అంటే చూడవయా బంగారాన్ని ఎలకలు తినేయగా లేదు చేస్తుందా అండి గద్ద తండ్రి పోవడం ఏమంత కాదు అని చెప్తాను అయితే నేను పొరపాటు నా బంగారం తీసుకొచ్చిస్తాను ఎవరితో అంటే నీ పురాన్ని గెద్ద పట్టుకొని లేదంటే తీసుకొచ్చిస్తాను కాబట్టి ఈ కథ ఎందుకు చెప్పాను ఉన్నది ఉన్నది ఎవరు బంగారం ఆభరణాలు ఆభరణం చేస్తే బంగారంతో చేస్తే బంగారమే ఉంటుంది రాగి ఉండదు లేకపోతే బ్రెడ్ ముక్కలు ఉండవు బంగారుపు ఆభరణమే ఉంది ప్రవేశించింది పరమాత్మ కాబట్టి పరమాత్మ ఉన్నాడు అనే ఆ భేదంతో జీవభావేన అవస్థానం దర్శ పరస్యవ ఆత్మన ఆ వాక్యం స్పష్టంగా పరమాత్మయే జీవరూపంగా ఉన్నాడు నటుడండి నటుడు వేషాలు వేసుకుని ఆ రకంగా పరమాత్మ వేషం వేసుకుని జీవుల్లో కనపడుతున్నాడు ఓ మహాత్మని దగ్గరికి మృత్యు వచ్చింది మృత్యుదేవత వచ్చింది వస్తే ఈ మహాత్మను అన్నాడు ఏమాయా నువ్వు ఇలాంటి కొత్త కొత్త వేషాలు వేసుకుని వస్తున్నావు నేను గుర్తుపట్టలేననుకున్నావా అన్నాడు అంటే ఆ మృత్యుదేవత కంగారు ది నేను ఎవరనుకుంటున్నా నువ్వు పరమాత్మ పరమాత్మవే మృత్యుదేవత రూపంగా వచ్చేవాడు అంటాడు అంటే అలాగే నాకు తెలియజేసి నిన్ను పటు మోదావర వచ్చానంటే నువ్వు పరమాత్మవే నీకు తెలీదు పరమాత్మయే నన్ను తీసుకెళ్ళడానికి అంటే మృత్యుదేవత ముక్కు మీద వేలు వేసుకుంటాం నేను పరమాత్మన ఓహో అలాగా అని దెయ్యం వచ్చిందనుకోండి యమయా ఈశ్వర ఈ దెయ్యం వేషం కూడా వేస్తూ ఉంటున్నా నువ్వు అప్పుడప్పుడు అని మీరు అడిగారనుకోండి ఆ దెయ్యం ఏమనుకుంటుండే కంగారు పోతుంది వాస్తవం అది పరస్యవాత్మన జీవభావైన అవస్థానం పరిశేయతి కాశ్న ఎంత పుణ్యపూడత కూడాన్నాయి అయినా ఆచారం ఏంటంటే ఆయన ఓకే అక్కడ అంశాంశ భావాన్ని ఉడిచే ఉపాసన కోసం చెప్తాం అవన్నీ పరిశీలనలోకి వస్తాయి ఇప్పుడు చాలా గొప్ప అధికరణము ఈ అధికరణంలో కల్లా చాలా అద్భుతమైన వ్యాఖ్య ఈ సూత్రం దగ్గరే ఉంది